అని అన్నా అని ఐ ఆమ్ ది అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ అవేర్నెస్ బ్లిస్ అహం బ్రహ్మాస్మి ఐ ఆమ్ ఈక్వాడి మస్ట్ బోత్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అని ఆ లెవెల్ ఆ రకంగా ఆ పాట ఉంటుంది కాబట్టి మానవమానముల ఎడల సమబుద్ధిని కలిగి ఉండుక ఇది ఇది గుణాతీతం యొక్క ప్రధానమైన లక్షణం గుణాతీతం యొక్క లక్షణం గుణాత్మలు అలాగే ఉంటారు అంతేకాన్ని సాధారణంగా కొందరు ఏమవుతుందంటే సన్మానాలకి పెద్ద పెద్ద అలవాటు పనులు ఉంటారు వారు ముందే చూసుకుంటారు మనం వెళ్ళేప్పటికక్కడ పొగడ్తలు ఉంటాయి సన్మానాలు ఉంటాయి పలకిలో ఊరేగింపులు ఉంటాయి లేకపోతే ఏమీ ఎక్కించి తీసుకెళ్తారు అయితే బుధాల మీద కూర్చుని అని ముందే ఏర్పాటు చేసుకుని వెళ్తారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు స్థుతులు స్తోత్ర పాఠాలు ఉంటాయి వాటికి అలవాటు ఉంటారు ఎక్కడైనా బై మిస్టేక్ ఈ స్థుతులు అన్ని ఏర్పాటుగా ఉన్న లేకపోతే చాలా కంగారు పడుతుంటారు అవమానం తీవెక్కుతాయి వీఐపీ కల్చర్ అనే ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళారా వీఐపీ కల్చర్ అనే నో పార్కింగ్ దగ్గర వీఐపీ వాడి కార్ ఆగుతాడు ఈ గేట్ అప్పుడే లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అంటే వీఐపీ ఆ గేట్ అప్పుడే వెళ్తాడు ఎవరైనా ఆపినట్లయితే ఆపిన వాడిని సస్పెండ్ చేస్తారు దిస్ వీఐపీ కల్చర్ ఇది ఇండియన్ సొసైటీలో చాలా ఎక్కువ ఈ లక్షణాలన్నీ ఇండియా నుంచి వెస్ట్కి పారిపోయాయి ఈ మాటనే స్వామి రమతీర్థ అన్నారు వివేకానంద స్వామి వాళ్ళని పొంగారు వేదాంతంలో భగవద్గీతలో చెప్పినటువంటి దైవీ సంపద అంతా కూడా మీలో మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి తప్ప మా సమాజంలో ఇవేమీ లేవు అని వాళ్ళు అన్నారు మన దగ్గర వీఐపీ కల్చర్ ఉంటుంది మీకు వెస్టర్న్ సొసైటీస్లో వీఐపీ కల్చర్ ఉండదు విఐపీ కల్చర్ నేను ఒకసారి వాషింగ్టన్ వెళ్ళాను అక్కడ వైట్ హౌస్ చూద్దామని వెళ్ళాను ఎవరిలో ఒకళ్ళు తోడు ఉన్నారు ఆ వైట్ హౌస్ చూసుకుంటే ఈ లోపల వైట్ హౌస్ పక్కనే ట్రెషరీ ఉంది వైట్ హౌస్ ఇక్కడ పక్కనే ట్రెషరీ యునైటెడ్ స్టేట్స్ ట్రెషరీ ఆ ట్రెషరీ సెక్రటరీ ఓ లేడీ ఉండేది ఆమె తన బ్యాగ్ తెచ్చుకుని ఆ డోర్ తెరుచుకుని వచ్చి బయటకు వచ్చి టాక్సీని ఎంగేజ్ చేసుకుని వెళ్తాడు ట్యాక్సీ వాడినే ఏ ట్యాక్సీ ట్యాక్సీ ఓ ట్యాక్సీ వాడు రాస్తాడు అలాగే ఎవరో చెప్పారు ఆ వైట్ హౌస్ ట్రెషరీ సెక్రటరీ ట్రెషరీ సెక్రటరీ అంటే ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట తర్వాత కెనడా ప్రెసిడెంట్ కెనడా ప్రైమ్ మినిస్టర్ అక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ సిస్టమ్ అనమాట ఆఫీస్కి బస్సులో వెళ్ళేవాళ్ళు అయితే బస్సులో వెళ్తున్నట్టు ఎవరికి ఎవరు పట్టించుకోరు ఎవరినా కానీ అప్పుడు కూడా నిలబడు కూడా నిలబడి కూడా వెళ్ళాల్సి వస్తుంది పబ్లిక్ బస్సు ట్రాన్స్పోర్ట్లో అలా ఉంటుంది దట్ ఈస్ కన్సిడర్డ్ వెరీ నార్మల్ మీకు యునైటెడ్ స్టేట్స్లో ఒక్క ప్రెసిడెంట్కి తప్ప ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆయన ఒక్కరికే ఒక కేబల్ కేడ్ అని రోడ్డుని క్లియర్ చేయటమని ట్రాఫిక్ని ఆపడమని ఉంటారు ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇంకెవరిగే ఉండదు డిప్యూటీ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి ఉండదు సెక్రటరీలు అంటే మినిస్టర్స్ అన్నారు ఎవరిదే ఉండదు ఒక్క ప్రెసిడెంట్గా ఉండదు మన దగ్గర ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్యే కారు వెళ్తుందంటే ముందు రెండు కార్లు వెల్ కార్ రెండు కార్లు మినిస్టర్ కార్లు వెళ్తుందంటే ట్రాఫిక్ అంతనే ఆపేసి పెద్ద గ్రూప్ ఆఫ్ కార్స్ పోతూ ఉంటాయి అంబాసిడర్ కార్స్ దొక్కు కార్లు అంతా పొల్యూట్ చేస్తూ ఉంటాయి రోడ్లు గవర్నమెంట్ కార్లు అన్నీ కార్లు రోడ్లు అంతా పొల్యూట్ ఎందుకంటే సరిగ్గా మెయింటైన్ చేయాలి కార్పొరేటర్ ఎప్పుడూ క్లీన్ చేశారు పాపాన్ని పౌరం అలా నిర్మించేస్తూ ఉంటారు గవర్నమెంట్ కదా అంటే పొగలు చిల్చుకుంటూ పోతూ ఉంటారు వెరీ అన్ఫార్చునేట్ సో ఇక్కడ ఈ గుణాపేత స్థితికి మీకు కౌంట్రా కాంట్రాస్ట్ బాగా స్పష్టంగా తెలియటం కోసం మిగిలిన చెప్తాను మీకు ఇది తెలుసా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ మరి జనరల్ నాలెడ్జ్ ఎలా ఉందో నన్ను పరీక్ష చేయమంటే చేస్తా హూ ఇస్ ది పూరెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ నేషన్ జనరల్ అవంటి క్వశ్చన్ ఉరుగ్వే ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు ఉరుగ్వేనో ఒక దేశం ఉంది సౌత్ అమెరికాలో మాంటేమిడియో క్యాపిటల్ అక్కడ అక్కడ మన శివానంద యోగవేలాంత సెంటర్ ఉంది మాంటేవిడియోలో ఎన్నోసార్లు నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళలేకపోయాడు సో అక్కడ ప్రెసిడెంట్ ఆయన పూరెస్ట్ ఆఫ్ ది టూరెస్ట్ ప్రెసిడెంట్ ఆయన ఆయనకి నౌకర్ని పెట్టుకుంది కూడా డబ్బులు లేక తన పనులు తానే చేసుకుంటాడు Government uh, he is very poor. But he is the president of the country. And people love him. Allow him to. That is a good thing to do. I am not allowed to. I am allowed to. I am allowed to. I am allowed to. I am allowed to. And the wrong system. Allah, allah, allah. Allah, allah. Very unfortunate state of affairs. Allah, allah. ఎప్పుడు సపోజ్ ఎవడైనా మినిస్టర్ ఎవడైనా వస్తున్నాడనుకోండి పెద్ద సత్ పెద్ద పెద్ద మాలలు పుష్పాలు రెండు పన్నులు పువ్వులు ఆవేళ ఖర్చు పెడతారు నడుస్తుంటే పువ్వులు వేస్తారు పువ్వులు తొక్కకూడదు పువ్వులు తొక్కకూడదు అప్పుడప్పుడు సన్యాసులకు కూడా పువ్వులు వేస్తారు తొక్కకూడదు పువ్వులు సన్యాసులు అయినా కూడా తొక్కకూడదు ముందు ఆయన తెలుసున్నాయనంటే ఏం చెప్పాలి అరే పువ్వులు ఏడు ఆల్రెడీ వేసిన పక్క నుంచి నడిచి వెళ్ళాడు దాంట్లో వీడే మానేస్తారు ఎందుకంటే వీళ్ళు నడిస్తే కదా వాళ్ళు వేసేది కానీ సపోజ్ ఆయన దర్జాగా పువ్వుల మీద నడుచుకుంటూ వెళ్ళాడు ఇంకొంచెం పువ్వులు ఎక్కువ వేస్తారు ఇదంతా కూడా ఇట్స్ హైరాజిటికల్ అప్రోచ్ ఇదంతా కూడా అదేదో వాళ్ళు కావాలని చేయించుకుంటున్నారు నేను అనలేదు బట్ ఇట్ సెన్స్ అ మెసేజ్ ఇట్ క్రియేట్స్ అ రాంగ్ వాల్యూ సిస్టమ్ ఇన్ ది సొసైటీ మంచిది కాదు గిజమాల వేయడం రూపాయి నోట్లు మాల కట్టి మళ్ళ వేయడం ఇవన్నీ కూడా వికృతులు ఎబరేషన్స్ అవి ఒక సిక్ సోషల్ సైకే యొక్క వివిధ రూపము సిక్ మైనారిటీస్ తీసుకునేవాడు సిక్కే వాడికి సత్కారం చేసేవాడు సిక్కే అంతా రాంగ్ ఉందండి సపోజ్ మీరు అందరూ చెరో పది రూపాయలు ఇచ్చి అందరూ కలిపి ఇలా గుచ్చి ఎవరో బ్రహ్మచారి తీసుకొచ్చిన మాల్లా వేస్తే నేను ఇలా ఫోటో దిగాను అనుకోండి ఏ సిగ్గుపడాల్సిన విషయం తప్ప దాంట్లో సంతోషించాల్సిందేమీ లేదు అసలు ఈ రకమైన హైరాటికల్ అప్రోచ్ ఈస్ వెరీ బ్యాడ్ మానాపమానయోస్తుల్య అది గుణాతీత లక్షణాలు అలా ఉంటాయి మానాపమానయోస్తుల్య మంచిది తుల్యో మిత్రాదిపక్ష మిత్రపక్షము శత్రుపక్షము ఇద్దరు ఎందు సమదృష్టిని కలిగి ఉంటా ఒక చోట శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే సమస్య క్రౌచ మిత్రే చ అని చెప్పినాడు దానికి వచ్చి ముందు భాష్యకారులు ఏమంటారో చూద్దాము కించ అంటే ఇంకా గుణాతీత లక్షణాలే మనం కొనసాగిస్తూ ఉన్నాము మానాపమానయోస్తుల్య సమ తుల్య అంటే అర్థం సమ సము పదానికి పదమార్థం కొంచెం వివరణ ఇవ్వాలి సమ అంటే ఏమిటి నిర్వికారికారము లేనివ్వండి వికారము అంటే ఎలా ఉంటుంది ఎవరైనా మీకు సన్మానం చేశారని పెద్ద మాల వేశారని వీళ్ళు బుద్ధిమంటుంది వచ్చినప్పుడు ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టి స్వాగతం స్వాగతం అంటే పెద్ద పెద్ద ఫోటోలు లై పెట్టనుకోండి వీళ్ళు మంచివాళ్ళు అది వి సపోజ్ మాల చిన్న మాల వేశారనుకోండి పెద్ద ఫ్లెక్సీలో ఏం పెట్టలేదు అనుకోండి పెద్ద స్వాగత పోరాణాలు ఏం పెట్టలేదు అనుకోండి ట్రాఫిక్ ఆపేయలేదు అనుకోండి తర్వాత పోలీస్ ఎస్కాట్ ఏర్పాటు చేయలేదు అనుకోండి అప్పుడు వీళ్ళు సరిగ్గా మనం రిసీవ్ చేసుకోలేదు వీళ్ళు సరైనటువంటి భక్తి వెళ్ళగలేదు అని అనుకుంటే అది మీ కారణం ఒకసారి నేను పోలీస్ ఆఫీసర్ దగ్గర కూర్చొని ఉన్నా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నాను ఆయన అది తెలుసున్నాయ మాట్లాడుతున్నాను సరిగ్గా అదే సమయానికి ఒక లోపం చూసుకొచ్చాడు ఏంటంటే విషయం ఏమిటి అంటే మహాత్మాజీ వస్తున్నారు పోలీస్ ఎస్కార్ట్ కావాలి అని అప్లికేషన్ పట్టుకొచ్చాను అంటే ఆయనన్నారు మహాత్ము పోలీస్ ఎస్కార్ట్ ఎందుకండి పోలీస్ ఎస్కార్ట్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఏదైనా థ్రెట్ అంటే వాళ్ళ మీద ఈ టెరరిస్టులు కానీ లేకపోతే జనాల్లో కొంతమంది వ్యతిరేక భావాలు ఉన్న వాళ్ళు కానీ అటాక్ చేసే అవకాశం ఉన్నది అనే థ్రెట్ ఉన్న వాళ్ళకి ఇస్తాం సెక్యూరిటీ మీరు అంటున్న మహాత్ముడికి థ్రెట్టే ఉన్న ఆయన ఎవరు థ్రెట్టే చేస్తారు ఎవరు కాబట్టి ఆయనకు అక్కర్లేదు ఏదైనా మినిస్టర్ గారు వస్తున్నారంటే ఆ మినిస్టర్ మీద కొంత థ్రెట్ పర్సెప్షన్ ఉంటుంది ఆయనకి కొంత థ్రెట్ ఉంటుంది ఆ పార్టీ ఇష్టపడే వాళ్ళు అటాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అదంతా కూడా పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకుని వాళ్ళు కేటగరైజ్ చేసి ఎవళ్ళ మీద థ్రెట్ ఏ లెవెల్లో ఉంది అని పెట్టుకుంటారు పెట్టుకుని ఆ థ్రెట్ లెవెల్ని బట్టి సెక్యూరిటీ లెవెల్ ఇస్తారు థ్రెట్ లెవెల్ ఎక్కువగా ఉందనుకోండి సెక్యూరిటీ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారు థ్రెట్ తక్కువ ఉంటే తక్కువ సెక్యూరిటీ ఇస్తారు నో థ్రెట్ నో సెక్యూరిటీ ఆయన చెప్పారు మీ మహాత్ముడికి థ్రెట్ ఏమీ లేదంటే సెక్యూరిటీ అక్కర్లేదు మీకు అంటే వాడేమంటాడు థ్రెక్ట్ లేకపోయినా మహాత్ముడు ఆయన వచ్చినప్పుడు పోలీస్ ఎస్ కార్ట్ ఉంటే మాకందరికీ చాలా బాగుంటుందండి మీకేం నష్టం ఒక ఇద్దరు పోలీసులునూ పోలీస్ జీపు మీరు పెట్టండి మేము అయిన ఖర్చు మేము ఇచ్చుకుంటామని అడుగు కానీ బేరం ఆయన ఒప్పుకోలేదు వెళ్ళిపోయాడు ఆయన తర్వాత చూద్దరండి వెళ్ళిపోండి అప్లికేషన్ ఎవరిని వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పాడు వెళ్ళిపోయాడు తర్వాత ఆయన చెప్పాడు నాతో మేము అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం అండి పోలీసెస్ కార్టీ ఇలాంటి వాటికి కూడా మేము అబ్లేజ్ చేస్తూ ఉంటాం మాది తప్పనిసరి అవుతుంది ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది లేకపోతే ఎంపీ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఆ రికమెండేషన్కి తల ఒగ్గి యాక్టర్లు అయినప్పుడు కూడా కేవలం ఆ మహాత్ వెళ్తుంటే శోభ కోసమని ఆ భక్తుల యొక్క కోరిక మేరకు పోలీస్ కార్ మీద ఓ పోలీస్ కార్ ఎరకాల మేము పంపిస్తూ ఉంటాము దిస్ ఇస్ హౌ పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్స్ అని ఆయన చెప్పారు ఆశ్చర్యం సర్వసంఘ పరిచయానికి పోలీస్ ఎస్టార్ ఎందుకు ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా గీతకి విరుద్ధమైన లక్షణాలు సో ఎనీవే సో నిర్వికార సపోజ్ పోలీస్ ఎస్కార్ట్ పెట్టకపోతే అరేవేళండి పోలీస్ ఎస్కార్ట్ పెట్టాలని కూడా జ్ఞానం లేకపోయింది అని ఆయన కంగారు పడ్డారు మనస్సులో వ్యతిరేక భావన కలిగిందనుకోండి దానికి వికారము అంటే కుణాతీతులైన మహాత్ములకి ఇటువంటి వికారములేమీ ఉండవు తుల్యో మిత్రాదిపక్ష అది రెండవది శత్రుపక్షము మిత్రపక్షము రెండింటి ఎడల సమానే ఇప్పుడు మీకు దృష్టాంతం ఓ కథ చెప్తూ అంబరీషుడు అని కథలు విన్నారు కదా మీరు అంబరీషుడను మహారాజు మన దగ్గర పురాణాల్లో కథలు ఉంటాయి కథలు వింటాం తప్ప ఆ సందేశం పట్టించుకోవాలి అంబరీషుడు ఇలాంటి వాడు దుర్వాస మహర్షి అలాంటి వాడు అని అంబరీషుడు సైకో ఎనాలిసిస్ చేస్తారు దూర్వాసుడు సైకో ఎనాలిసిస్ చేస్తారు అదే అంబరీష దూర్వాసీఆర్ ఆల్ మిథలాజికల్ స్టోరీస్ అదేదో అవి హిస్టారిక్ అవి కావాలి దే ఆర్ మిథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు దాంట్లో మీరు సైకో ఎనాలిసిస్ చేసేది ఏముంటుంది ఇప్పుడేదో సుభాష్ చంద్రబోస్ సైకో ఎనాలిసిస్ చేసేము గాంధీ గారి సైకో ఎనాలిసిస్ చేసాము అంటే సంథింగ్ నాట్ మీనింగ్ఫుల్ ఎందుకంటే దే ఆర్ హిస్టారిక్ పీపుల్ వేట్ ఆజ్ అంబరీషుడు దూర్వాసుడు ఇవన్నీ కూడా మిథలాజికల్ ఫిగర్స్ stories స్టోరీస్లో పాటలు అవి they are not హిస్టారిక అసలు బేసిక్ ఫండమెంటల్ డిఫరెన్స్ తెలుసుకుంటా ఇప్పుడు రామాయణం భారతం ఇతిహాసాలు మిగతా పురాణాలు సో దెట్ ఈజ్ ద డిఫరెన్స్ ఉంటుంది ఇటు సో ఎనివే ఇప్పుడు గ్రీక్ greek mythology ఇప్పుడు దాంట్లో కీపిడ్ అని ఒక క్యారెక్టర్ character హెర్క్యులస్ అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు హెచ్యులస్ చాలా బలశాలి రోజు పెద్ద పర్వతాన్ని అదే హెచ్యులస్ ఈజ్ ఎ మెథలాజికల్ క్యారెక్టర్ ఆ రోజుల్లో పర్వతాలు కూడా ఎత్తేసేవారు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్్యులస్ ఎత్తేడు ఈ ఫుడ్ టాక్ అంటాడు హెర్క్యులస్ ఈజ్ ఎ మెథలాజికల్ క్యారెక్టర్ మొహమ్మద్ అలీ ఈజ్ ఎ హిస్టారిక్ క్యారెక్టర్ ఇంకా ఉన్నాడేమో ఆయన కాబట్టి దేనిలో డిఫరెన్స్ పెట్టింది ఇటు అదేమీ లేదంటారా అని అంతా అంతా ఒకటేనాడు అలా తీసుకోకూడదు సో ఫండమెంటల్ డిఫరెన్స్ యూ హ్యావ్ టు నోట్ దెన్ ఇఫ్ దే ఆర్ మెథలాజికల్ క్యారెక్టర్స్ వైఆర్ మీ లుపింగ్ ఎట్ డేట స్టోరీస్ అంటే ఒక సందేశం అవుతుంది ఆ స్టోరీలో అలా అర్థం చేసుకోవాలి సో ఎనీవే అంబరీషు అనే ఓ మహారాజు ఉంటాడు ఆయన దూర్వాసు ఈ కథలు ఎలా ఉంటాయంటే అవి చాలా ఇంప్రోబబుల్గా ఉంటాయి ప్రోబుల్గా ఉండవు ఇంప్రోబబుల్గా ఉంటాయి Karnamakante, he is not telling you a story that happened there. He is putting a story before you with a message to go with it. Arthavayana, improbable go with it. So, yamvarishudhu, uh, miramvarishudhu kathavinte, akathana etha-pathanga tishkunte, where then you stop the thinking and go all the time. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దూర్వాసులు వెనకాల కథ చిగురులు వస్తుంది అంబరీషుడు సంవత్సర కాలం భోజనం చేయకుండా అలా దూర్వాసుల కోసం ఎదుర్కొస్తూ ఉంటారు సంవత్సర కాలం అవును ఎదురుస్తూ ఉంది మీకు ఎలాంటి నాకైతే వేలమొహం వేశాను నేను అంటే కాబట్టి ఆ స్టోరీని లెటరల్గా తీసుకో సంవత్సర కాలం భోజనం చేయకుండా వెయిట్ చేయడం ఏమిటి అని అర్థం ఉంది దానికి ఇప్పుడు ఎవరో భోజనానికి వస్తారు మీరు మీరు నుంచి వెయిట్ చేశారు ఎంతవరకు వెయిట్ చేస్తారండి పన్నెండు ఒంటి గంట రెండు మూడు నాలుగు ఇంకా ఆ రోజుకి రాకపోతే సరేలే ఇంక ఇప్పుడు నాలుగు గంటలు ఏమి భోజనం చేస్తారా ఏకంగా అయిన తర్వాత ఆ దేవుడికి ఏదో పూజ చేసి రాత్రి ప్రహారం చేసి అలా చేస్తారు తప్ప ఆయన ఏమో మూడు తర్వాత వస్తే మూడు నెలలు భోజనం వెయిట్ చేస్తారా పిచ్చాను సో ఇంప్రాబుల్గా ఉంటాయి స్టోరీ కాబట్టి ఇదంతా మీకు ఎందుకు చెప్పారంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద స్టోరీ ఐఎమ్ టెలింగ్ that these are stories. You first get that point. These are stories. I don't want to say stories, but I don't want to say stories. There is always a message. There is always a message. Okay. That's the story told me. I'm going to say, I'm going to say, I'm going to say, I'm going to say, నిన్ను నాశనం చేసేస్తా జాగ్రత్త అని ఆయన జట ఒకటి పీకి ఇలా కొడతాడు కొడితే దాని నుంచో పిశాచం వచ్చింది అలా వస్తాయని జట పీకి కొడితే వస్తాయ తర్వాత ఒక పిశాచాన్ని రప్పించాలంటే జట పీకి కొట్టడం ఎందుకు ఏ పిశాచమా రా అంటే రావచ్చు కదా అంటే స్టోరీలు అలా ఉంటాయి మీరు స్టోరీ మీద ప్రశ్నలు అడగకూడదు యూ షుడ్ నాట్ ఆస్ట్ కోసి the journal traitor entrepreneur is just a story so if you the story, i pull follow only story jatha jisu kodatha naalu helga gutled ala desa demo antunna ashuvu kottade ikkada ondha samadheshu doorvasana allaya kodaledu ala kodnaadu shudante asare pavu nen diddu kuntunna i am i hope go bad that is <laughs> the story that is not my point so ఎనీవే సో మొత్తానికి పిశాచం పుట్టింది ఆ పిశా అంబరీషుడు నన్ను అవమానం అవమానం ఏ అవమానం మంత్రి ఆయన దాఖమేషన్ మంత్రితో ఇంత అవమానం ఉంది ఇంత విడ్డూర ఎక్కడెక్కడ ఉంటుందండి మరి దూర్వాసనంటే అలాగే ఉంటుంది వాళ్ళు నాశనం చేసేది అని పిశాచాన్ని తోడాడు తోలితే అంబరీషుడు జిల్లా దండం పెట్టుకున్నాడు ఆ పిశాచం ఏదో పడేది ఆయన ఏమీ ఈ పిశాచాలు ఎలా ఉంటాయంటే మంచి అస్ ఆ పాత్ర బాగుంటుంది ఇది మంచి పాత్ర అవి ఎలా ఉన్నాయంటే మీరు హాని చేయాలని పంపించిన పిశాచం ఎదరవాళ్ళని హాని చేయకుండా వెనక్కి మిమ్మల్ని హాని చేస్తుంది ఇది భూమి ర్యాంక్ అంటారు భూమి ర్యాంక్ అనేది ఉన్నారు అందరం అది ఇలా విసిరితే అలా వెళ్ళి గరే తిరిగి మళ్ళీ వెనక్కి వస్తుంది మళ్ళీ మీరే కానీ భూము రాయంగా ఈ పిశాచం దూర్వాసుల మీద భూము రాయబడుతుంది చక్కటి సందేశం కాబట్టి ఎదరవాడి మీద చెట్టకు ఎందుకంటే ఆ తిట్లన్నీ మళ్ళీ వెనక్కి వచ్చి నేను మీరు పడతాయి ఎదరవాడి మీద రాయి విసరకు మళ్ళీ ఆ రాయి వచ్చి నీ మీరు పడుతుంది ఎదరవాడి మీద దుమ్ము విసరకు సపోజ్ దుమ్ము ఇలా విసిరేయాలనుకోండి ఎదురుగాలి వచ్చి ముఖమంతా కళ్ళంతా దుమ్మితో నిన్నే ఎదుర్కోండి అలా అవుతుంది ఎదరవాడి మీద పిశాచారిని తోలకు ఎందుకంటే ఆ పిశాచం వచ్చి నిన్నే మింగేస్తుంది చక్కటి సందేశం కదా సరే ఆ పిశాచం వచ్చింది ఈ అమ్మాయి దుర్వాసనని మింగేయడానికి వస్తుంటే పారిపోతున్నాడు పారిపోతుంటే సో శివుడి దగ్గరికి వెళ్ళాడు ఈ పిశాచలం అయినా కాదు శివుడు అన్నాడు నేను రక్షిద్దమైనా కానీ తర్వాత విష్ణువు విష్ణు దగ్గరికి వెళ్ళాడు నేను కూడా రక్షించలే నేను నువ్వు ఎవరిని మీద పిశాచారిని ప్రయోగించావో ఆయనే నిన్ను రక్షించగలరు బాగుంది ఎంత అందంగా ఉందో చూడడం ఇష్టం వెరీ సో నేను ఎవరికో చేసి వెంకటేశ్వర స్వామి అపరాధ క్షమాపణ చేయడం వెంకటేశ్వర క్షమాపణ చెప్తే ఉపయోగండి అపరాధం చేసిన వాడికి క్షమాపణ చెప్పాలి తప్ప లేకపోతే ఎవరితో అపకారం చేసి ఇంకో ఆయన ఎవరి దగ్గరకు వెళ్ళి కన్సెషన్ పేరుతో క్షమాపణ చెప్తే దాని ఎవరికి అపకారం చేశాడో వాడి దగ్గర వెళ్ళి కన్సెషన్ చేయాలి విష్ణువు దగ్గర చేస్తే దాని విష్ణువు ఏముడే అనుకుంటారు అపకారం ఎవరికి చేశాడు అంబరీషుడికి చేశాడు పోయి వాళ్ళకి ఆయన కాళ్ళ మీద కొను అప్పుడు దూరవాసన వచ్చి అంబరీషుడు కాళ్ళు కొట్టుకున్నాడు అంబరీషుడు అయ్యయో మీరు నా కాళ్ళు కొట్టుకున్నారంటే నేను కదా మీరు కాళ్ళు కొట్టుకోవాల్సింది అని ఆయన మన యాడ్ చేసి ముందు ఆ పిశాచ సంగతి చూడడంలో నా కాలు చే తర్వాత పట్టుకుందు కానీ అది నన్ను నిండేయడానికి వస్తుంది అంటే అప్పుడు అంబరీషుడు అంటాడు నేను కనుక విష్ణుభక్తుడనైతే ఆ పిశాచుని శాంతించు గాక అంటాడు అది శాంతిస్తుంది అప్పుడు దూర్వాసుని అంబరీషుడు రక్షిస్తారు ఎవరు రక్షించారు అంబరీషుడిని ఆ దూర్వాసే ఎవడైతే ఆయన మీద పిశాచారిని ప్రయోగించాడో వాడిని ఆ దూర్వాసేణ్ణి అంబరీషుడు రక్షించాడు అంటే తనకి శత్రువుగా వ్యవహరించిన వారి ఎడల మిత్రభావాన్ని అంబరీషుడు చూపినాడు కాబట్టి నువ్వేం చేయాలో సందేశంలో తెలిసిన మీరు శత్రువు ఎడల మిత్రభావాన్ని కలిగి ఉండాలి అంటే మనకి శత్రువులు మిత్రులు అనే రెండు వర్గాలు లేవు అందరూ ఆత్మస్మరుస్తుంది ఆ కథ గురించి కొంచెం నేను సాగే విషయం ఏమనుకో నా అభిప్రాయం ఏంటంటే మీరు చాలా రేషనల్గా ఆలోచించాలని నా అభిప్రాయం అంతేగాని ఏవో కథల వెంటబడి ఆ కథల్ని అస్తమానం వాటినే తెలుగుతుంటూ కూర్చోవటం సరైన పద్ధతి కాదని చెప్పడం నా అభిప్రాయం ఎప్పటికీ సందేశాన్ని పట్టుకునే ప్రయత్నం మీరు అనే కథను ఏ విధంగా చూడాలి అనే దానికోసం కొంచెం నేను ఇంకోటి సాగతీశాను ఈ సాల్ రైట్ దేర్పోర్ట్ రెండు శత్రుపక్షము మిత్రపక్షము అనేవేమి మహాభారతంలో చక్కటి వృత్తాంతి ఇది హిస్టారిక అవసరం సో అర్జునుడు వీళ్ళు అడవిలో ఉన్నటువంటి పాండవులను అవమానం చేయటం కోసం తీసుకుని వెళ్తాడు అక్కడ ఈ పాండవుల ముందు తన ప్రజ్ఞంతా చూపిస్తుంటే ఎవడో గంధర్వులతోటి అంటే అక్కడ ట్రైబల్ పర్సన్ అనమాట గంధర్వుడు అంటే అక్కడ ఉండే ట్రైబల్ పీపుల్ ఎవరో ఉంటారు వాళ్ళతో వాడికి పేచీ వస్తుంది దుర్యోధనుడు ఆ పేచీలో దుర్యోధనుడి సైన్యాన్ని వాళ్ళు తరిం కొడతారు దుర్యోధను కట్టేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆ విషయం ధర్మరాజు గారిని తెలుస్తుంది తెలుసు వెంటనే అర్జునుడి గురించి వెళ్ళి ధనుర్మాణం తీసుకో దుర్యోధను విడిపించి తీసుకొచ్చారు అంటే మనకి శత్రువు కదా శత్రువు అని కాదు మనవాడే స్వయం పంచాధికము శతం ఆ దుర్యోధన మహారాజుని అలా ట్రీట్ చేయడానికి వీర్లేదు ఈ దక్కు బ్రింగ్ హెండ్ అంటే అర్జునుడు వెళ్ళి ఆ గంధర్వుడికి ఒక గట్టి వార్నింగ్ ఒకటిచ్చి దుర్యోధను విడిపించి తీసుకొస్తాడు అప్పుడు కుటీరానికి తీసుకొస్తే అప్పుడు కుచ్చి వేసుకూర్చోబెట్టి ఆయన పదహార వదిలిపెట్టి నాయన అంత కొలసాన జాగ్రత్తగా వెళ్ళి దాని ఇంటికి పంపిస్తాను అలా ఉండాలి కాబట్టి తుల్యో మిత్రిపక్ష్యతర్లు ఉదాసీనా కెచిత్ స్వాణ తిరాభిప్రాయ మిత్రదిపక్షరివభీ తుల్యో మిత్రాదిపక్ష ఇత్యా చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మహాత్ములు ఉంటారు వాళ్ళకి రెండు పక్షాలు ఉంటాయా శత్రుపక్షము మిత్రపక్షము రోజు ఉంటాయా ఉంటే వాళ్ళు గుణాతీతులు అవుతారా మరి గుణాతీతులు ఆయనకి శత్రుపక్షము మిత్రపక్షము రోజు ఉండనే ఉండవు మరి అటువంటిప్పుడు శత్రుమిత్రపక్షములైనలా సమముగా ఉం వాడు అనే విశేషణం ఎలా ప్రసా అని ప్రశ్న అర్థమైందండి వీళ్ళు ప్రశ్న అదే అంటున్నారు శంకర్ మహాత్ములకు మహాత్ములు ఉదాసీనులుగా ఉంటారు అంటే ఎవరిని వీరు శత్రువులు వీళ్ళు మిత్రులు అని ముద్ర వెయ్యరు బీజేపీ వాళ్ళు మిత్రులు కాంగ్రెస్ వాళ్ళు శత్రువులు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మిత్రులు బీజేపీ వాళ్ళు శత్రువులు అని అలా ఉండదు అందరి ఎలా సమబుద్ధి సమదృష్టే ఉంటుంది ఉదాసీనులుగా ఉంటారు పట్టించుకో వీడు మనపక్షము వాడు పరపక్షము అనే ఉండవు మరి అప్పుడేమైంది మిత్ర అరి అని రెండు పక్షాలే లేవు రెండు పక్షాలే లేనప్పుడు తుల్యహాని మీద ఎలా అంటే వారి మహాత్ముల దృష్టిలో రెండు పక్షాలు లేకున్నా చుట్టూ ఉన్న వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఆ మహాత్ముల ఎడల ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దానిని బట్టి అనేదాన్ని బట్టి ఇది మిత్రపక్షము ఇది శత్రుపక్షము అని ఇతరులు అడుపుతుంటారు మీకు ఒకటి ఇప్పుడు రామదేవ్ బాబురావు గారు ఉన్నారు ఆయన్ని ఇంతకుముందు గవర్నమెంట్ ఎలా ట్రీట్ చేసింది శత్రుపక్షమా అన్నట్లు ట్రీట్ చేసింది ఈ కొత్త గవర్నమెంట్ ఎలా ట్రీట్ చేసింది మిత్రపక్షమా అన్నట్టు ట్రీట్ చేసింది కానీ ఆయన దృష్టిలో వాళ్ళు శత్రువులు కానీ వీళ్ళు మిత్రులు కానీ కాబట్టి ఆయన దృష్టిలో శత్రు మిత్ర రెండు లేవు అందరూ మన వాళ్ళే మరి ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క దృష్టిలో వీళ్ళు ఆయనకి అనుకూలు వీళ్ళ ఆయనకి ప్రతికూలు లోకంలో సమాజంలో అనుకుంటారు ఆ విధంగా సమాజము యొక్క దృష్టిలో ఎవరైతే మిత్రపక్షమో ఎవరైతే శత్రుపక్షమో వారందరి ఏడనా కూడా ఆయన సమానమైన దృష్టిని కలిగి ఉంటారు అది ఆ పదానికి అర్థము తెలిసిందండి మీకు దృష్టాంతం సరిపడిందా ఆయనకి అందరూ సమానమే ఫలానా గొప్ప ఫలానా తక్కువ ఫలానా వాళ్ళు నా వాళ్ళు ఫలానా వాళ్ళు ఏమీ ఉండవు కాబట్టి ఆయన దృష్టిలో సమత్వం అనే మాటకు అర్థం ఏమిటంటే జనుల దృష్టిలో ఎవళ్ళు మిత్ర ఎవళ్ళు శత్రువు అయి ఉంటారో అటువంటి రెండు పక్షంలో ఎవర కూడా సమైన దృష్టి కలిగి ఉంటారు మీకు ఒక మహాత్ముడి పేరు చెప్పేందుకు చెప్పారంటే ఇది తక్కువ మనస్సుకి దృష్టాంతం కోసం అలా చెప్పారు మంచిది సో ఆ వాక్యం తోడు చూడచ్చు ఎద్యి కేత్ స్వాభిప్రాయేణ ఉదాసీనా అందరు మహాత్ములు ఎలా ఉంటారంటే వారి అభిప్రాయంలో మిత్రులు శత్రువులు అనేవాళ్ళు ఎవళ్ళు లేరు వారు ఉదాసీనులుగానే ఉంటారు తథాపి అయినప్పటికీ పరాభిప్రాయ మిత్రాదిపక్షయో ఇవామి జనం యొక్క దృష్టిలో వీరు మిత్రపక్షమా వారు శత్రుపక్షమా అన్నట్టు ఉంటుంది ఇవ అటువంటి రెండు పక్షముల ఏడా ఈ మహాత్ములు సమమైన దృష్టిని కలిగి ఉంటారు అని మంచిది తర్వాత ఇక సర్వారంభ పరిత్యాగి పదం కొంచెం ఇబ్బందికరమైన పదం భగవద్గీత ఒక ఎక్స్ప్రెషన్ ఇది భక్త లక్షణాల్లో కూడా ఉంది సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమేత్రియ భక్త లక్షణాల్లో వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది చూడండి మీరు గమనించండి మీరు ఏదైనా పూజ చేయాలనుకున్నారు లేకపోతే భజిస్తున్నారు దానం ధర్మం ఏదైనా వ్రతం మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు అది ఒక కోరిక తీరటం కోసం చేయాలనుకున్న పక్షంలో మీరేం చేస్తారంటే స్టాప్ గౌ అలా ఎన్ని అనుకుంటే అన్నిటినీ కూడా స్టాప్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు స్టాప్ ఇచ్చ అసలు ఆరంభ అంటే ఆరభ్యతేకి ఆరంభ కర్మ ఎటువంటి కర్మ మీరు స్వార్థమును తీర్చుకోవటం కోసం ఏదైనా కర్మ మొదలు పెడితే డ్రాప్ డ్రాప్ ఇట్ గొంగు సర్వారంభ పరిత్యా అది ఒక అర్థం అంటే ఏ కర్మ చేసినా నిష్కామంగానే చేయండి అంటే మీరు సకాలంగా ఏ కర్మను చేయని ఉంటుంది ఇప్పుడు భగవద్గీత పాఠం చెప్పడం ఉంది దీన్ని ఒక ఫలాన్ని అపేక్షించి చేసుకున్నట్లయితే గోంగు ఇది ఏదో కీర్తినో ప్రతిష్టనో ఎన్నో ఒకదాన్ని అపేక్షించి చేస్తుంటే డ్రాప్ లేదండి ఏమీ అపేక్షించట్లేదు ప్రేమతో చేస్తున్నాం డ్రీట్ కర్తృత్వం లేకుండా జరుగుతుంది నటిప్ గో దాన్ని నువ్వు మాపేక్ష ఇది సర్వారంభ పరిత్యా అక్కడ భాష్యకారులు ఏం చెప్తారో చెప్తారో చూద్దాము సో తర్వాత ఇంకో అర్థం ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులని డోట్ అండక్ట్ అది ఇట్స్ ఎ గుడ్ అడ్వైజ్ ఇప్పుడు మీరు రిటైర్ అయ్యారనుకోండి రిటైర్మెంట్ అనేది భగవంతుడు పెట్టాడు ప్రభుత్వం పెట్టారు ఈ దేశంలో అరవై రాజానే రిటైర్ చేసేసినారు అరవై కాబట్టి కొన్ని యాభై ఎనిమిది ఎందుకంటే మూడొంతమంది యంగ్ పీపుల్ ఉద్యోగాలు లేకుండా పడున్నారు ఈ ఓల్డ్ ఏజ్ని కొంచెం ఇంటికి పంపిస్తే ఖాళీ కొంత మూమెంట్ ఉంటుంది అని యాభై ఎనిమిది యాభై ఎనిమిది తప్పితే అరవై ఐదు ఎస్ఎల్ సొసైటీస్లో దేనో రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ అంటూ ఏముండదు అరవై ఐదు వచ్చాక అడుగుతారు మీరు రిటైర్ అవు అదైనా గవర్నమెంట్ అయిపోయి ప్రైవేట్లో అడగను కూడా అడగదు మీరు నేనే రిటైర్ అవుదాం అనుకుంటున్నానండి అన్నాడు అనుకోండి ఏదైనా ఆఫీస్లో ప్రైవేట్ కంపెనీలో అంటే ఏముందండి మీరు యాక్టివ్గా ఉన్నారు కదా ఉత్సాహంగా ఉన్నారు కొనసాగించండి అని అంటారు వాళ్ళకి కావాలనుకుంటారు వయస్సును బట్టి తోసేయాలి అక్కడ పద్ధతి అది మన దగ్గర జనాభా అధికంగా ఉండడం అనే కారణమైతేనేమి లేకపోతే బ్రహ్మచర్య గృహస్థ వార్యస్థ సన్యాస అనేది ఒక కల్చరల్గా నాలుగు స్టేటస్లు పెట్టడం ఆ కారణంగానైతేనేమి రిటైర్మెంట్ అనేది ఒకటి ఉన్నది గవర్నమెంట్లో ఒకప్పుడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమే ఇప్పుడు కొంత ప్రైవేట్ కూడా వచ్చింది సో ఈ రకంగా రిటైర్మెంట్ అనేది ఉండదు సో నౌ యూఆర్ రిటైర్డ్ రిటైర్ అయిన తర్వాత పెద్ద పెద్ద ప్రాజెక్టులు టేకప్ చేయకూడదు మీరు చక్కగా ధ్యానం చేసుకోవటం తర్వాత భగవద్గీతను అధ్యయనం చేయటం మననం పుస్తక పఠనము ఇత్యాద చేసుకోవటం అలా మొదలుపెట్టాలి తప్ప పెద్ద ప్రాజెక్టులు మానస సరోవర్లో రామాయణం పారాయణం చేస్తాను మనం మొదలుపెట్టాలనుకోవాలి మీకు మానవరోలు వెళ్ళడానికి నిండి హెల్త్ పర్మిట్ చేయదు గవర్నమెంట్ వాళ్ళ సర్టిఫికేట్ అవసరం అయ్యి గవర్నమెంట్ వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వరు డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వరు డాక్టర్ని స్ట్రిక్ట్గా పరిశీలిస్తే ఇవ్వరు ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు ఈ నిండే కండిషన్కి హీ షుడ్ నాట్ గో దాట్ కాబట్టి సర్టిఫికెట్ ఇవ్వరు మీరు ఏదో అంచమో పెట్టి సర్టిఫికేట్ తీసుకొచ్చి అక్కడికి తయారవుతారు అక్కడ ఆయాసం అయిపోతే ఏదో మొదలు అది సగం మీకు సెలవులు చదవకపోతే పాపం స్నేమో భయం సంకల్పం చేసి చేయలేకపోయారు ఇంకో భయం ఈ లోపల అనారోగ్యం చేస్తే హాస్పిటల్ ఏది ఎంత వాట్ ఈజ్ ఆల్వ్ దేస్ అలాంటిది ఇంటి దగ్గర రామాయణం ఇంటి దగ్గర జరుగుతుంది మూడు రోజుల్లో రామాయణం పూర్తి చేస్తాం చేయలేవు ముప్పై రోజుల్లో రామాయణం ఎప్పుడు పూర్తి అయినప్పుడు అప్పుడు పూర్తయింది నిన్న మాట ఉదాయానికి ఎనభై ఐదేళ్ళు షిర్డీ పట్టుకుపోయారు ఆయన కొడుకులు కోడోళ్ళు మనవాళ్ళు అందరూ కలిసి ఆయన షిర్డీ మోసుకెళ్ళారు ఆయన షిల్లీ నుంచి హాస్పిటల్కే హాస్పిటల్ నుంచి స్వర్గానికి వెళ్ళాడు ఆయన వెళ్ళకూడదు కదా ఎనభై ఐదేళ్ళకి షిర్డీ అక్కడ షిర్డీలో తోసేస్తారు ఆయన కదా ఆయన తోసేస్తే పడిపోయారు పడిపోతే హాస్పిటల్ గుండె ఆదుర్ద దర్శనం అవుతున్నావు ఆదుర్ద తోపులు తోపులాట అయ్యో తోసేశారు మన వాళ్ళు అక్కడ ఉన్నారు నేను ఎక్కడ ఉండిపోయాను వీళ్ళున్నాను తోసేశారు అని ఆదుర్ద దాంతో ఆయన హార్ట్కి ఏదో ప్రాబ్లం వచ్చి పడిపోయారు పడిపోతే హాస్పిటల్ హాస్పిటల్ నుంచి ఈ ఆ ఊరు నుంచి ఈ ఊరు ఇక్కడి నుంచి స్వర్గం ఎందుకు అనవసరం కదా చీకృష్ణుడు ఏం చెప్తున్నాడో వినండి ఆయన ఏమవుతున్నాడు ఇటువంటి పెద్ద సర్వారంభ పరిత్యాగి ఇది చెప్పడం కష్టం ఇలాగ అంటే జాగ్రత్తగా సోషల్ కాంటాక్ట్ని అర్థం చేసుకుని చెప్పాలి నువ్వు మీరు ఏదైనా భేదవాడు వచ్చేదనుకోండి అది ఏదైనా పది రూపాయలు దానం చేయాలనిపించిందనుకోండి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు ఏది చేయొద్దన్నాడు కదా మానే చేయలేదు అలాగే కాదు ఓకే సర్వారంభ పరిత్యాగి మంచి పనులు ఏదో ఏ పని చేయద్దన్నాడు కాబట్టి ఇంక వేసి నేను పాఠం చెప్పను మీరు కూడా పాఠం కదవకండి అనే అదే అర్థం అలా కాదు కాబట్టి రెండు రకముల కర్మలను మీరు చేయొద్దు అసలు దాని రహస్యం ఏంటో చెప్పమంటారా నీ స్వరూపము కర్మ కాదు జ్ఞానము అది తెలుసుకోవద్దు నువ్వు తెలుసుకోవాల్సింది ఇంత ఉంది ఇంత అర్థం ఏమిటి అహం బ్రహ్మాస్మి తెలుసుకోవాలి అంత తెలుసుకోవాల్సింది ఉంది అది మానేసి ఇది చేస్తాను అది చేస్తాను అని అంత తెలివి తప్పు పనే అదే సో అలాంటి అనవసరం ఇప్పుడు ఆయన రామస్తూపం కట్టాడు ఎన్ని అడుగులు డెబ్భై రెండు మనం డెబ్భై అడుగులు కడదాం అలా మొదలు పెట్టకూడదు ఎవరు ఇంకో నాలుగు ఎటుకలు సిమెంట్ కొంచెం గట్టిగా ఉంటే కట్టొచ్చు అనవసరం అలా ఈ పోటీ వాడి ఇంత చేస్తే నేను వాడు లక్ష పూజ చేస్తే నేను కోటి పూజ చేస్తాను అవి కోటి తత్వము పెద్ద పెద్ద ప్రాజెక్టును చేస్తూ ఉండడము పేరు ప్రతిష్టల కోసం పెద్ద పెద్ద కార్యక్రమాలను అండర్టేక్ చేయటం కామనలతో చేస్తూ ఉండటము ఇటువంటి ధోరణలను మీరు విడిచిపెట్టండి మీ స్వరూపము కర్మ కాదు అవసరమైన కర్మలు ఆవశ్యకమైన కర్మలు వాటికి నిత్య కర్మలు ఉంటారు ఇవి నడుస్తూ ఉంటాయి అవి కూడా మీరు చెయ్యరు అది మీ ద్వారా నిర్వహింపబడతాయే తప్ప మీరు కరెక్ట్ కానే కాదు ఈ టాపిక్ మనం చూసూ ఉన్నాము కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని అండర్టేక్ చేస్తూ ఉండడము కాంపిటీషను పోటీతత్వం స్పర్ధ తర్వాత ఈగో ఈగో ఛాలెంజ్ ఛాలెంజెస్ అన్నీ ఈగో ఎక్సన్స్ ఛాలెంజ్ ఏమిటి ఛాలెంజ్ నేను పోటీ పూజ చేస్తాను ఏమన్నా లక్ష చేసుకోవచ్చు కదా అంటే లక్ష అందరూ చేశారండి లక్షలో ఏముంది గొప్ప కోర్టు చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఛాలెంజ్ కదా ఛాలెంజ్ ఎవరికి ఉంటుంది ఛాలెంజ్ ఆత్మకి ఛాలెంజ్ ఉండదు దేహానికి ఛాలెంజ్ ఉండదు మరి ఎవరికి ఛాలెంజ్ అహంకారానికి ఉంటుంది ఈగోకి ఉంటుంది నేను ఎవరెస్ట్ ఎక్కేస్తాను ఆ ఛాలెంజ్ పెట్టుకుని ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎవరొస్తున్నారు అలా అక్కర్లేదు ముఖ్యంగా అధ్యాత్మ రంగంలో ఇటువంటి పోటీతత్వం వాణ్ణి మించి నేను నన్ను మించి వాడు అనేటువంటి ధోరణి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేసి మనం సమాజాన్ని కూడా మన వైపు చెప్పేసుకోవాలనేటువంటి స్పర్ధ కాంపిటేటివ్ దృష్టి ఇవన్నీ కూడా చాలా చాలా తప్పు మహాత్ములకు తగదు భాష్యకారులు ఏమంటారో చూద్దాము సర్వారంభ పరిత్యాగి దృష్టాదృష్టార్థాన్ని కర్మాణ ఆరభ్యంతే ఇది ఆరంభా ఆరంభములు అనగానే కర్మలు ఎటువంటి కర్మలు ఇహలోకంలో ప్రయోజనాన్ని ఇహలోకంలో ఫలాన్ని అపేక్షించి చేసే కర్మలు పరలోకంలో ఫలాన్ని అపేక్షించి చేసే కర్మలు రైట్ నేను పది అంతస్తులు పెట్టేసి అడ్డికిచ్చేస్తాను వద్దు రెండు అంతస్తుల భవనం పది గదిలు ఉన్న భవనం కట్టుకుని దాంట్లో మకాన్ చేస్తాను వద్దు లౌకికమైన నేను కోటి రామనామం స్థూపం కట్టేస్తాను ముద్దు దానివల్ల నా పేరు కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయి గొప్ప రామభక్తులుగా నేను లోపంలో మిగిలిపోతాను వద్దు మూడు వందల పన్నెండు అడుగులు శంకరాచార్య విగ్రహాన్ని నిర్మిస్తారు పద్మారావులు ఒకదు శంకరాచార్య విగ్రహం ఎందుకు భాష్యాలను చదువుకోవాలి కానీ విగ్రహం ఎందుకు అనవసరం మూడు వందల పన్నెండు అడుగులు అక్కర్లేదు మూడు విగ్రహం అనవసరం వద్దు అగ్నిష్టోమం చేస్తే స్వర్గం వస్తుంది పౌండరీకం చేస్తే మహర్లోకం వస్తుంది కాబట్టి నేను పౌండరీకం చేస్తాను వద్దు నాలుగు దిక్కులలో నాలుగు అగ్నిస్తోమాలు ఒకేసారి చేసేస్తాను వద్దు ఇది పరలోకాన్ని అపేక్షించి చేసే కర్మలు అదృష్టార్థాలు ఈ రకంగా ఆ అహంకారము అది ఏం చేస్తుందంటే ఈ లోకంలో ఇది కావాల ఇది ఇది పట్టుకోవాలి అది పట్టుకోవాలి అని కర్మల్ని సృష్టిస్తూ ఉంటుంది పరలోకంలో ఎంత భోగాలు ఉండాలి అంత ఎక్కువ స్టేటస్ ఉండాలి అని కర్మలను సృష్టిస్తూ ఉంటుంది అహంకారం కర్మలు వాటిని కొన్ని లౌకికమైన కర్మలు మన చుట్టూ ఉంటూనే ఉంటాయి కామ్య కర్మలు వైద్య శాస్త్రాల్లో వేదాల్లో ఉంటాయి వాటిని పట్టుకునే అవి చేసేస్తాను అని ఛాలెంజ్ అలాంటి ఛాలెంజెస్ పెట్టి అది దాని వెంట పడుతూ ఉండడము దానివల్ల ఏమవుతుంది ఛాలెంజ్ ఫెయిల్ అయిందనుకోండి ఫ్రస్ట్రేట్ అయిపోతాడు సక్సెస్ అయిందనుకోండి అహంకారము బాగా పెరిగిపోతుంది నాకు బాగా గుర్తు విజయ స్వామీజీ దగ్గరికి ఒక ఆయన వచ్చి నేను రెండు వందల గోపురం కడతాను అని ప్రపోజ్ చేశాను అంటే స్వామీజీ పేరు చూడండి మన అమెరికాలో అమెరికాలో మీరు చిన్న దేవాలయం కట్టుకుని మీ హిందువులందరూ కలిసి అక్కడ కలిసి అందరూ సమస్యగా కలిసి ఉండి చక్కగా భగవద్గీతని చదువుకోండి దేవుణ్ణి పూజ చేసుకోండి మీరు రెండు వందల పన్నెండు అడుగులు కట్టి మొత్తం ప్రభుత్వం వల్ల చుట్టుపక్కల ఉండేటువంటి సమాజం యొక్క దృష్టిని ఆకర్షించి వాళ్ళందరూ ఏమో ఏదో వీళ్ళందరూ వచ్చేసి మన ల్యాండ్ అంతా ఆక్రమించేసి ఏదోదో చేసేస్తున్నారు అనేటువంటి ఒక హాస్టలిటీని క్రియేట్ చేయటం సరికాదు బి పాయింట్ చేసి పదేదో మంచిగా చేసుకోండి ఓ రూమ్ కట్టండి అక్కడ సాధూ పెట్టుకోండి పది మంది ఆయన దగ్గర భగవద్గీత చదువుకోండి ఆయనకి ఏదైనా భిక్షా తీస్తూ అలాంటి సర్వీస్ చేయండి ఇంటి దగ్గర ఇంత పెద్ద గోపురంగా చేస్తారు వద్దు అని సలహా ఇస్తారు సరే వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నాతో ఏమన్నారంటే వాళ్ళు కడదామనుకుంటున్నది గోపురం కాదు ఆ ఫలానా యొక్క ఈగోని నాకు కడద రెండు వందల పన్నెండు అడుగుల ఎత్తు అహంకారాన్ని కట్టబోతున్నారే తప్ప గోపురము కాదు అని అర్థమైందండి కాబట్టి రెండు వందల పన్నెండు అడుగుల అహంకారం గోపురం కాదు ఈగో యు ఆర్ ఈగో నాస్ట్ గోపురం అని చెప్పారు Very true. ఇట్ is very true. కాబట్టి ఇటువంటి పెద్ద పెద్ద కర్మల్ని ఇహలోకంలో పరలోకంలో భోగాలను కోరికలను తెచ్చుకోవటం కోసం పెద్ద పెద్ద కర్మలని ప్లాన్ చేసి అండర్టేక్ చేయటం అది మనకి తగదు ఇప్పుడు మోడీ పెద్ద ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేసి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అన్నారనుకోండి ఆయన ఎవరి కోసం చేస్తున్నారండి మన కోసం చేసుకుంటున్నాను కాబట్టి వాళ్ళు చేయాలి ప్రభుత్వాలు అవి చేయాలి మనం వ్యక్తులు మాత్రం ఇలాంటివి పెట్టుకోకూడదు వాళ్ళు మేము పొడబాటు బ్రిడ్జ్ గోదావరి కట్టంగా పెద్ద బ్రిడ్జ్ నేను కట్టము అని అలా అనుకోకూడదు వాళ్ళు కట్టాలి పెద్ద బ్రిడ్జ్లు కట్టడం మాత్రం వద్దండి సర్వారంభం పెద్ద చిన్న బ్రిడ్జిలో కట్టడం అలా ఉండకూడదు వాళ్ళు కట్టాలి ఎందుకంటే అది ప్రజా సంక్షేమం మనం మన కోరిక తీరడానికి మన అహంకారం జరగడానికి కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి పరలోకంలో పెద్ద పెద్ద లోకాలని భోగాలని పొందడానికి దృష్ట అదృష్ట అర్థ అర్థాన్ని అటువంటి కర్మలు మీరు పెద్ద పెద్దవి చేయవద్దు ఏదైనా ఒక చిన్న కోరిక ఉందనుకోండి సరే చేసుకోండి చిన్న కామ్యకర్మలు మీకు తప్పనిసరి అయితే పెద్ద పెద్ద కామ్యకర్మాన్ని టేకప్ చేయదు సర్వాన్ ఆరంభాన్ పరిత్యక్తుం శీలం అస్యా ఇది సర్వరంభ పరిత్యాగీ అది పరిత్యాగే ప్రథమాయకవచనం శబ్దము అది ప్రాచపతికి పరిత్యాగిన్ అని ఉంటుంది పరిత్యాగిన్ అని ఉన్నప్పుడు త్యాగా మీద ఇన్ అనే పరిచయం వచ్చింది దాన్ని ఇని అంటారు ఇని ప్రత్యయం అద్వర్ణం ఇన్ని మిరుగుతుంది ఆ ప్రత్యయం క్షీలార్థంలో వస్తుంది క్షీలమనే అర్థంలో వస్తుంది అంటే ఆ హ్యాబిట్ ఆ లక్షణం పెద్ద వాటిని చేస్తూ ఉండే లక్షణం అది మంచిది కాదు స్వార్థాన్ని ఉద్దేశించి పెద పెద్ద ప్రాజెక్ట్స్ని అండర్టేక్ చేయడం అనే లక్షణం ఉందో అది నీలో ఉన్నట్లయితే నువ్వు దాన్ని పక్కన అది మంచి లక్షణము కాదు అని అర్థం ఓకే అయితే మేము ఏం కర్మలు చేయాలి ఈ మాట చెప్పేసి నిలిస్తాను మనం ఏం కర్మలు చేయాలి ఇంకా దేహధారణ మాత్ర నిమిత్తం వ్యతిరేకణ సర్వకర్మ పరిఖ్యాగి ఇత్యూడండి ఇల్లు వాటిని భార్య పిల్లలు వాళ్ళని కాపాడుకోవడం కాబట్టి ఒక ఆనెస్ట్ ప్రొఫెషన్ ఆనెస్ట్ ప్రొఫెషన్ లంచాలో విపించుకోవడం కాదు వాళ్ళ ఆనెస్ట్ ప్రొఫెషన్ మంచి జీవిక కోసం ఏదో ఉద్యోగం చేసుకోవద్దు ఉండడానికో ఇల్లు కట్టుకోవాలి ఏదో ఇంట్లో నలుగురికి పిల్లలకి కూతులకి కొడుకులకి ఏదో కొంత సౌకర్యం చేయాలి చేసుకోవాలి ఇంట్లో వాళ్ళు ఏవైనా చిన్న చిన్న కోరికలు ఏవైనా ఉంటే తీర్చుకోండి తప్పేం కాదు బీ ప్రాక్టికల్ మీరు మటుకు ఈ దేహము యొక్క ధారణ ఈ కుటుంబ పరిరక్షణ దానికి ఆవశ్యకమైనటువంటి క్రియలు వాటిని చేసుకుని ఆ ఎనర్జీని అంతా కన్సర్వ్ చేసుకుని మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప నేను ఓ మాల్ కడతాను లేకపోతే ప్రజాంతస్తులో బిల్డింగ్ కడతాను అని ఇలా మొదలుపెట్టి మీ శక్తి అంతా దాంట్లో పెట్టి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రతి నగరంలోనూ ఆశ్రమం పెడతాను గవర్నమెంట్ ల్యాండ్ నాకు ఇవ్వాలి అని దానికి ఆ గవర్నమెంట్ ల్యాండ్ వెంట పడ్డాం వాళ్ళు ఏమన్నా చెప్తారో ముందు మీరు కట్టేన తర్వాత రిగ్మర్ ఇస్తే వాళ్ళు చెప్తారు అంతా తోడు తోగలంటారు ఇలాంటి వేషాలు మీకు అవసరమైన మేరకు చేసుకోవాలి అంతకుమించి అనావశ్యకమైనటువంటి పెద్ద పెద్ద కర్మలని అహంకారం కోసం చేయటం కోరికలు చేరడం కోసం చేయటం తప్పు మానేసేయాలి ఆ విధంగా ఎవడు మానేస్తాడో వాడేవాడికి పేరేమిటి గుణాతీతస్వ ఉచ్యతే ఓం పూర్ణముదూర్ణమిదం పూర్ణా పూర్ణము దచ్చే పూర్ణశమాత పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి